ఏడు దశాబ్దాల స్వాతంత్ర భారతి మహిళా బాంధవి దుర్గాబాయి దేశ్ముఖ్ రూపకం వినండి మహాత్మా గాంధీని నేను మొట్టమొదటిసారి పంతొమ్మిది రాజమండ్రిలో ప్రప్రథమంగా చూశాను నాకు పదకొండేళ్లు ఆయన్ని చూసే చూడడంతో నాలో ఏదో ఒక గొప్ప జ్యోతి నా హృదయంలో ప్రవేశించినట్టుగా నేను అనుకోవడం ప్రారంభించా ఆయన ఒక పెద్ద సభలో మాట్లాడారు ఆ సభలో ఒక లక్ష మంది జనం దాకా ఉన్నారు ఆ గొంత ఎవరితో గుర్తుపెట్టారా సరిగ్గా గుర్తించారు మా తెలిగింటి ఆడపడుచు దుర్గాబయ గారిది అంత ధాటిగా సూటిగా నిక్కచ్చిగా సాలోచనగా మాట్లాడగలిగే వారు ఎవరున్నారు సరిగ్గా నూరేల కృతం రాజమండ్రిలో పుట్టిన ఆ శిశువు మహాత్ముడి అడుగుదాడల్లో నడిచిన దీక్షాశాలి స్వతంత్ర సమరంలో ముందుకు దూకి పాల్గొన్న ధీర పాతికేళ్ల వయసులో ఏబీసీడులు నేర్చుకున్న ప్రజ్ఞాశాలి న్యాయశాస్త్ర కోవిదురాలు రాజ్యాంగ కూర్చున్న విషయజ్ఞురాలు ఇంద్రజాలం వలె సంఘ సేవా రంగంలో అఖండ సైన్యాన్ని పోగు చేసుకున్న ఊహాశీలి మరీ వృక్షం లాంటి సంస్థలను స్థాపించి ఎందరికో ఆశ్రయంిన కరుణామయి దుర్గాబాయమ్మ పన్నెండేళ్లకే హిందీలో పాండిత్యం సంపాదించి తల్లికి సైతం బాలగురువైంది హిందీ నేర్చుకోవడం సారా దగ్గర పికెటింగ్ విదేశీ వస్త్ర బహిష్కరణ అంటరాజితం నిర్మూలన ఇవన్నీ బాపుజీ చెప్పిన నిర్మాణ కార్యక్రమాల్లో భాగాలు వాటిల్లో కొన్నైనా ఆచరించాలని ఆమె ఆలోచన చిత్రం ఏమిటంటే వాళ్ళ నాన్నగారు చెన్నూరి రామారావు గారు అమ్మ కృష్ణమ్మ గారు వీటన్నిటినీ ప్రోత్సహించేవారు నాలో బిజం నాటింది నా తల్లి తండ్రిని వారిద్దరూ నన్ను చాలా ప్రోత్సహించారు నాకు పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా నాన్నగారు అమ్మగారు వారిద్దరూ కూడా చాలా చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఇతరులకు ఎంతో ఉపకారం చేస్తు వాళ్ళకి చాలా సహాయపడుతూ ఉంటూ ఉండేవారు అన్నమాట ఆ రోజుల్లో కలరా ప్లే రూ మొదలైనటువంటివన్నీ అక్కడ కాకినాడలో ఉంటూ వాడు భయం లేకుండా అక్కడికి వెళ్ళి మమ్మల్ని పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మా చేత చేయిస్తూ ఉండేవారు అన్నమాట కాంగ్రెస్లో వాలంటీర్గా ఉండాలని ఆమె కోరిక కానీ వయస్సు చాలదని ఆమెను చేర్చుకోలేదు అది కూడా తమాషాగా జరిగింది మహమ్మద్ అలీ గారి భార్య కాకినాడ కాంగ్రెస్ కు ప్రతినిధిగా వచ్చారు ఆమె అడిగేదేదో ఎవరికీ అర్థం కాలేదు దుర్గను తీసుకువెళ్లారు కార్యకర్తలు నిమిషంలో ఆమె అభిమానం సంపాదించేసింది వెంటనే వాలంటీర్గా ఎన్నికైంది అక్కడ టిక్కెట్ ఉన్నవారినే లోపలికి పంపమని కొండా వెంకటప్పయ్య గారు గేటు దగ్గర దుర్గను నిలబెట్టారు ఖచ్చితంగా తన డ్యూటీ నెరవేర్చింది బక్కపలతను ఎర్రని అందమైన యువకుణ్ణి నిలవేసింది అతను జేబులోనూ బేడాకాశం లేవు ఎవరినో అడిగి టిక్కెట్ కొనిపించుకున్నాడు ఇంతకీ ఆ యువకుడు జవహర్లాల్ నెహ్రూ నలుగురు దుర్గను కోపడబోతే ఆ అమ్మాయి తప్పేముంది తన డ్యూటీ చేసింది అని అతడు మెచ్చుకున్నాడు కూడా బాపు ఉపన్యాసాలను ఆ వయసులోనే తెలుగులోకి అనర్గణంగా అనువదించింది మహాత్ముడే తన ఆదర్శం దైవం తర్వాత గాంధీ గారిని నేను చూడడం మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత కాకినాడలో ఆయన ఆంధ్రదేశ్ పర్యటనానికి రావటం తర్వాత ఆ సందర్భంలో కాకినాడ ఆయన ఒక కార్యక్రమం ఏర్పరచుకోవటం కాకినాడ టౌన్హాల్లో ఆయన ఒక పెద్ద బహిరంగ సభలో మాట్లాడటం ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేశారు కానీ ఆ రోజుల్లో నాకు ముఖ్యంగా కాకినాడలో ఉండేటువంటి దేవదాసి కుటుంబాలు కొన్ని ఉండేవి పెళ్లిళ్ళైతే భోగమేళాలు పెట్టి వీరంతా వీధుల్లో ఈ నాట్యం చేస్తూ అది ఒక పెద్ద స్టేటస్ సింబల్ ఏ పెళ్ళికైనా ఒకటి రెండు బొగ మేళాలు కనుక లేకపోతే అది పెళ్ళే కాదని అది గొప్ప ఇంట్లో పెళ్ళి కాదని అనుకుంటుండేవారు ఈ మర్యాద చాలా అసమంజసం స్త్రీలోకానికే చాలా వరకు అగౌరవం ఏ విధంగానైనా ఇది మార్పించి చేయాలనేటువంటి ఒక ఉద్దేశం అప్పటికే నాలో ఉంది నాకు పదమూడేళ్ళు ఉన్నాయి ఇప్పుడు అంచేత గాంధీ గారు కాకినాడకి వస్తున్నారు అనే సంగతి తెలియగానే నేను ఈ దేవదాసి కుటుంబాల యొక్క లిస్ట్ ఒకటి తయారు చేసి వాళ్ళందరికి నేనే స్వయంగా వెళ్ళి ఈరోజు గాంధీ గారు కార్యక్రమం ఉంది ఇక్కడ ఆయన చెప్పే మాటలు మీరు నాలుగు వినాలి అని చెప్పేసి అడిగితే అలా మేము మగవాళ్ల సభల్లోకి రాము ఆడవాళ్ళకు గనక వేరే ఏర్పాటు చేస్తే వస్తామన్నారు అదేవిధంగా ముస్లిం స్త్రీలు బుర్ఖాలో ఉండి వాళ్ళు బయటకు వచ్చేవారు కాదు ఆ కుటుంబాల్లో కూడా కొంతవరకు నేను ప్రచారం చేసి కేవలం ఈ మీటింగు ఈ కార్యక్రమం స్త్రీలకనే ఏర్పాటు చేసి నేను చిన్నప్పుడు చదువుకున్న గర్ల్స్ స్కూల్లో కాకినాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను అయితే నేను ఒకటి చెప్పాను ఈ గాంధీ రావటం ఆయన మీకు అందరికీ వేరే లో ఆయన టైం ఇవ్వడం చాలా కష్టం మీరు ఐదు వేల రూపాయలైనా కలెక్ట్ చేసి కనుక ఇచ్చినట్టయితే అప్పుడే పెద్దలు ఒప్పుకుంటారు ఇక్కడ మనం ఒక పరుసు ప్రజెంట్ చేస్తున్నామంటే ఒప్పుకుంటారు అని మూడు రోజుల్లో నేను ఐదు రూపాయలు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయగలిగాను అంత ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళనమాట అప్పుడు ఆ స్కూలు మా చిన్ననాటు చిన్ననాడు మేము చదువుకున్నటువంటి ఆ స్కూల్లో గాంధీ మాట్లాడటం ముఖ్యంగా ఈ దేవదాసి సంస్కరణ యొక్క అవసరం అది ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా చేయవలసినటువంటి దానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయటం తర్వాత ముస్లిం స్త్రీలు ఈ ఘోషాను ధ్యంచి బయటికి రావటం ఇవన్నీ గురించి చక్కగా మాట్లాడారు ఆయన అప్పటికి నాకు హిందీ వచ్చు కాబట్టి గాంధీ గారు హిందీలో మాట్లాడుతుంటే అదంతా నేను తెలుగులోకి తర్జుమా చేసి ఆ సభలో నేను మీరందరికీ బాగా తెలిసేటట్టుగా ఆయన ఉపన్యాసం చెప్పారు తర్వాత ఐదు రూపాయలే కాక వాళ్ళు బంగారం అనేక రూపాలగా గాజులు గొలుసులు వడ్డాణాలు ఆయన చూ చూడగానే ఆ స్త్రీలందరిలోనూ కూడా ఒక విధమైనటువంటి ఒక శక్తి వచ్చినట్టుగా వచ్చి ఎంత త్యాగం చేయడానికైనా సరే పూనుకున్నట్టుగా కనపడి అది ఆయన్ని చూస్తూ ఉంటేనే వాళ్ళు ఈ వస్తువులు సమర్పించేశారు ఉప సత్యాగ్రహంలో పాల్గొనడానికి మొదల స్త్రీలకు అనుమతి దొరకలేదు ఎందుకని ప్రశ్నించింది దుర్గాబాయి చివరికి అనుమతి ఇచ్చారు జైలుకు వెళ్లింది రాయవెల్లూరు జైలుకి ఆ తర్వాత మధురై జైలు అక్కడ ఖైదీలకు పాఠాలు చెప్పింది జైల్లోనే సీమంతం జరిపించింది ఖైదీల పోట్లాటలు తీర్చింది అందరికీ పాటలు నేర్పించింది కాకినాడ సబ్ జైలు రాయవెల్లూరు మధురై జైలు ఆమె యొక్క సంచలనమే సృష్టించింది ఖైదీల హక్కుల కోసం పోరాడింది ప్రముఖ పత్రికలో వచ్చింది వీణ వాయించేవారు చక్కగా పాటలు పాడేవారు నూలు కూడా వడికేది తను వడికిన నూలుతో చేసిన కద్దరు పంచ నెహ్రూ గారికి బహుకరించింది పంతొమ్మిది నుంచి ముప్పై వరకు మూడుసార్లు వేళ్లలో ఆమె నివాసం చేసింది ఆరవ క్లాసు చదువుతో ఆగిపోయిన ఆమె విద్యావ్యాసాంగం ఇంకా కొనసాగించాలని పట్టుదలగా తన ఇరవై ఏట ఆమె చదువు ఆరంభించింది బెనారస్ మెట్రిక్ పరీక్షకు కట్టింది మదన్మోహన్ మాల్వియా వల్ల ఆమె చాలా ప్రభావితురాలైంది ఆయన నిర్మించిన సంస్థలను చూసి ముగ్ధురాలైంది ఆమెకు గుమ్మడిదల సుబ్బారావు గారితో వివాహమైంది ఆయనకు సుస్థిగా ఉంటే ఎంతో పరిచర్యలు చేసింది అయితే తన ఆదర్శాలకు సంసార జీవితానికి పొసగదని గ్రహించింది అలాగని ఆయనకు నచ్చజెప్పి వేరే వివాహం చేయించింది ఉరకలు వేసే దేశభక్తి ఆమెను నిలవనీయలేదు మెట్రిక్యంలో ఆనర్సు అక్కడ కూడా ఆమె నాయకురాలే ఆడపిల్లలకి హాస్టల్ సౌకర్యం లేదని కట్టమంచి రామలింగారెడ్డి గారిని అడిగి మరీ హాస్టల్ పెట్టించింది ఆమెకు గవర్నమెంట్ డాక్టరేట్ డిగ్రీ ఇచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయం సన్మానించింది డిగ్రీ ఇచ్చినప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు అన్న మాటలివి ఆమే మా విశ్వవిద్యాలయ పరిషత్తులో ఘనత వహించిన సభ్యురాలు దేశానికంతకీ మాన్యురాలు ఆమెది ఆచరణయోగ్యమైన ఆదర్శవాదం ఆమె స్థాపించిన విద్యా శిక్షణా కేంద్రాలు స్త్రీలకు విద్య మాత్రమే కాకుండా అంతకు మించిన ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాయి అన్నారు మానిపూడి వెంకట గారు మాన్యులైన గురువులు దుర్గాబాయమ్మకి పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఆంధ్ర మహిళా సభ అవతరించింది స్త్రీలకు చదువు చెప్పాలి స్త్రీ జనాద్ధరణ జరగాలి వికలాంగులకు సేవ చేయాలి ఇవి ఉద్దేశాలు దుర్గాబాయమ్మ లాయర్ కొన్ని సంస్థానాల కేసులు ఆమె చేపట్టింది వారి నుంచి ఫీజుగా మహిళా సభకు విరాళాలు అడిగేది మద్రాన్స్ మైలాపురంలో మొదటి సంస్థ ఆరంభమైంది స్త్రీలకు శిక్షణ బెనారస్ మెట్రిక్ పరీక్షలకు పంపడం ఇలా ఎన్నో బ్యాచీలు నిర్వహించారు అలా అంచలంచు ఆమె ఊహకి లేవు రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యురాలైంది దుర్గాబాయమ్మ హిందూ కోడ్ బిల్ ఆమోదించాలని ఆచరణలోకి తీసుకురావాలని ఆమె ఎంతో పట్టుబట్టారు రాజ్యాంగ నిర్మాణ సభలో ఆమె పాత్ర అతి ముఖ్యమైంది పంతొమ్మిది వందల నిర్మాణం పూర్తయింది ఆమె రాజమండ్రిలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది ప్లానింగ్ కమిషన్ మెంబర్ అయింది ప్రణాళిక రచనలో భాగం పంచుకుంది దాని ఫలితమే సెంట్రల్ వెల్ఫేర్ బోర్డు పంతొమ్మిది ఆవిర్భవించింది దేశంలో అప్పటికే పనిచేస్తున్న వేలాది స్వచ్చంద సేవా సంస్థలు ఒక త్రాటి తీసుకువచ్చింది దుర్గాబాయమ్మ గ్రామ గ్రామాన బాల్వాడీలు గ్రామ సేవా సంఘాలు ఆరోగ్య కేంద్రాలు ప్రారంభమయ్యాయి జిల్ ఏర్పాటు చేసి గ్రామ కేంద్రాలలో పనిచేసేందుకు కార్యకర్తలు ఏరి అప్పుడు సంక్షిప్త విద్యా ప్రణాళికలు ప్రారంభించారు ఇళ్లలో దిక్కుతోచక మగ్గిపోతున్న మహిళలకు ఏడవ తరగతి పదవ తరగతి పరీక్షలకు రెండేళ్లలో తర్ఫీ తీసి పంపడం ఆ తర్వాత వారికి మంత్రసాని నర్సు బాల్వాడి కూర్ టీచర్ ట్రైనింగ్ ఇలా ఇప్పించేవారు వాళ్లు వయోజనలు ఏ వడికి పోయి చదువుకోలేరు ఒకవైపు వారికి జీవనోపాధి అలాగే రెండోవైపు గ్రామంలో పనిచేసేందుకు వేలాది కార్యకర్తలు దొరకసాగారు గౌరవంగా బ్రతుకు నడపడానికి స్త్రీలకు ఆ పథకం ఆత్మశక్తించింది క్షయవ్యాధివంతులయ్యకు కేంద్రాలు జైళ్ల నుంచి విడుదలైన స్త్రీలకు పునరావాసం వారి పిల్లల రక్షణకు ఆర్థిక కార్యక్రమాలు ఇలా ఎన్నో చిలవల పలువలుగా సంఘ సేవా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి దిక్కులేని ఆడవారికి నైతిక ప్రమాదంలో పడిన భద్రత మహిళలకు హోమ్స్ బాలానంద సంఘాలు బాల కేంద్రాలు చేతి వృత్తుల వారికి ట్రైనింగ్ సెంటర్లు ప్రాంతీయ చేతి కేంద్రాలు ఉద్యమం మహిళలకు హాస్టళ్లు ఏదైనా అవసరం ఏర్పడితే వెంటనే దానిని కార్యరూపం కల్పించటమే దుర్గాబాయమ్మ గారి దీక్ష ముడికి వాడలలో కేంద్రాలు పసిపిల్లల సంరక్షణ కేంద్రాలు ఈనాడు మనం చూస్తున్న ప్రభుత్వాల ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి రూపకల్పన చేసింది దుర్గాబాయమ్మ గారి ఆమె ప్రతిభ అటువంటిది నుంచి హైదరాబాదు మహబూబ్ నగర్ సంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఇలా ఎన్నో సంచార వైద్యశాలలు అక్షరాస్యత కార్యక్రమాలు అక్షరాస్యతకు ఆమే అధిక ప్రాముఖ్యం ఇచ్చారు అక్షరాస్యత భవన్ నిర్మించి ఊరుగా ఉద్యమం వ్యాపింపజేశారు వారికి పుస్తకాలు రాయించారు మాళవ ఆయన చేసిన పని ఎక్కడ చూస్తుంటే ఆయన ఆ విశ్వ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా నిర్మించారో చూస్తుంటే నాకు ఒళ్ళంతా రగులు పురుషు పడుతులేదన్నమాట ఎప్పటికైనా నా జన్మలో ఇలా ఇటువంటి బిల్డింగ్లో ఒక్క గది అయినా నేను కట్టగలనా ఇన్ ఇందులో ఇటువంటి వాళ్ళకి నేను సేవ చేయగలనా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండేదాన్ని అదే మొదలున్నమాట ఆంధ్రమేళ సభ కావడం ఆంధ్రమేళ సభ పంతొమ్మిది వందల ముప్పై తర్వాత అది ఎలా అభివృద్ధి అయింది ఆ సంగతి అంతా మీకు అందరికీ తెలిసినటువంటి విషయం అది నాలో సంఘసేవ అంటే ఒక కెరియర్గా నాకు సంఘసేవ చేయాలనేటువంటి బుద్ధి కూడా పుట్టలేదు అది ఒక మెట్టు నా కెరియర్కి పైకి ఒక లీడర్గా ఒక నిత్యని ఎక్కి ఏదో పై మెట్ ఎక్కుదాం అనేటువంటి నా జీవితంలో స్వార్థానికి ఏదో చేద్దాం అనేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు అది ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ ఉమెన్ మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి నివేదిక తయారు చేశారు ఇంగ్లీష్ లో పుస్తకాలు రాశారు సోషల్ వెల్ఫేర్ ఇన్ ఇండియా అనే మహాగ్రంథం వెలువరించారు అది ప్రాతిపదికగా అనేక విశ్వవిద్యాలయాలు ఆమెకు డాక్టరేట్ పట్టాల నుంచి గౌరవించాయి పాల్జీ హాఫ్మెన్సీ అవార్డు యునెస్కో అవార్డు ఇలా ఎన్నో అవార్డులు ఆమె వివరించాయి చింతామణి ద్వారకానాథ్ దేశ్ముఖ్ తో వివాహం ఆమె జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది ఆయన ఐసీఎస్ ఆఫీసర్ భారతదేశ ఆర్థిక మంత్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ యూజీసీ చైర్మన్ ఐరోపా ఖండంలోని తెలిమంచు గులాబీ కాకినాడ వడగాడుకుని వివాహం ఆడినట్లు తపస్సు చేత ఐక్యమైన దాంపత్యం వారిది ఆయన మేధావి ఈమె మరో మేధావి అన్నిటా భావాలు ఆశయాలు పంచుకున్న సతీపతులుగా వారు పేరెన్నీకగాంచారు రాష్టపతి పదవిని సునీతంగా చూసిపుచ్చిన ఆయన సంస్కృత పండితులు వృక్ష శాస్త్రవేత్త కూడా ఒక జత పద్మవిభూషణం విడుదలిచ్చి భారత ప్రభుత్వం వారిని సత్కరించింది అరుదైన సంఘటన అది ఆమె ప్రారంభించిన సంస్థలు అనేకం ఢిల్లీలో ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ద్వారా పాఠశాలలు హాస్టళ్లు ఇంజనీరింగ్ వర్క్ షాపులు ఇలా ఎన్నో ఆరంభింపచేశారు అనారోగ్యంతో కనపడని కళ్లతో మంచం మీద ఉన్న గొప్ప శక్తి ఆమెది అఖండమైన జ్ఞాపక శక్తి ఆమె సొంతం దుర్గాబాయమ్మ గారు నిలబెట్టిన ఆదర్శం ఏమిటి అది స్వయం కృషి స్వయం శక్తి రాజీ పడిన తత్వం లక్ష్యం నిర్ణయించుకో అది సాధించడానికి ప్రయత్నించు నీ కృషి లోపం ఉండరాదు ఎన్ని అడ్డంకులైనా రాని లక్ష్యం మరవరాదు అడ్డదారులు పనికిరావు డబ్బుకేమిటి లక్షలకు లక్షలు అవే వస్తాయి కానీ చిత్తశుద్ది కార్యకర్త దీక్ష ఒక మనిషి దొరకటం కష్టం అని ఆమె చెప్పేవారు అటువంటి వ్యక్తులను పట్టుకుని మహాశక్తివంతులుగా తీర్చిదిద్దారా మరో పదేళ్లు కానీ ఆమె జీవించి ఉంటే దేశానికి స్త్రీ జాతికి ఎంతో మేలు జరిగేది ఆమే ప్రవచించిన విషయాలలో ఒక్కటి ఆచరించిన ఏడు దశాబ్దాల స్వాతంత్ర భారతి మహిళా బాంధవి దుర్గాబాయి దేశ్ముఖ్ రూపకం ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది ఆకాశవాణి హైదరాబాద్